సో ఏ కాలమునందు అయితే ప్రావృషి అంటే వర్షాకాలమునందు వర్షాకాలముండీ ప్రాయణ మేఘాంధకారి మొత్తం అంతటా కూడా మేఘముల చేత చీకటి చిన్నుకుని ఉన్నప్పుడు సర్వ జ్యోతి ప్రత్యమయ్యే విసర్గుండాలి అన్ని జ్యోతులు ఆరిపోయినాయి ఏమిటి అన్ని జ్యోతులు ఆదిత్యుడు చంద్రుడు అగ్ని మూడు కూడా ఆరిపోతే అప్పుడేమవుతుంది స్వహా అపి పాణిహి హస్త స్పష్టం నిర్జాతే అపి ఇక్కడికి వచ్చింది తన చెయ్యి కూడా స్వహ అంటే తనదైన పాణి అపి చెయ్యి కూడా స్పష్టంగా కనపడటలేదు చెయ్య ఇలా పెట్టుకుంటే చెయ్య కనపడదు చీకటి చిమ్మ చీకటి అంటారు అటువంటప్పుడు అథ తస్మిన్ కాలే అది అథ అంటే అర్థం ఆ కాలం అంటే మూడు జ్యోతులు ఎప్పుడైతే పూర్తిగా ఆగిపోయాయో ఇంకా పని చేసుకోవడానికి ఓ వెలుగు ఉండాలి ఆ వెలుగు లేదు అనే పరిస్థితి వచ్చి పడింది సర్వచేష్టానిరోధే ప్రాప్తే అన్ని చేష్టలు ఆగిపోయే పరిస్థితి వచ్చిపడింది ఎందుకంటే చేష్ట ఉండాలంటే జ్యోతి ఉండాలి వెలుగు ఉండాలి ఈ ప్రయాణం ఇలా సాగి సాగి సాగి మనం ఆత్మజ్యోతి దగ్గర తేలుతాం మీరు ఓపిగ్గా దాన్ని ముందుకు సాగదీయాలి ఓకే సో చేష్ట ఉండాలంటే జ్యోతి వెలుగు ఉండాలి అన్ని జ్యోతులు ఆగిపోయాయి నేను పోనీ బయటేదైనా జ్యోతి ఏదైనా ఇంకొకటి మిగిలి ఉండేమో బాహ్య జ్యోతి సహా ఈ బాహ్యము నుండి మూడు సూర్యుడు చంద్రుడు అగ్ని మూడు కూడా లేవు అటువంటి పరిస్థితి వల్ల మనం స్పష్టంగా చెప్పవచ్చు ఏమని సర్వ జ్యోతి ప్రత్యస్తమయే సర్వచేష్టానిరోధే ప్రాప్తే అన్ని జ్యోతులు ఆడికోవడము అన్ని చేష్టలు బంద్ అయిపోయేటువంటి పరిస్థితి రాగా అప్పుడేమవుతోంది అప్పుడు ఓ వెలుగు ఒకటి కొత్త వెలుగు ఒకటి పుట్టుకొచ్చి వీడు పనులు చేసుకుందుకు సహాయపడతాం దేవుట వెలుగు తెలుసున ఎత్రగుచ్చరతి ఆ సమయంలో ఎప్పుడైతే ఎత్ర అంటే ఎప్పుడైతే వాక్ శబ్దమును ఉచ్చరిస్తున్నాడు ఎవరు ఎవరు ఉచ్చరించేది శబ్దం ఎవరోహరు ఎవరోహరు ఎవరైనా ఉదాహరణ అయితే స్వా భషతీ ఒక్కే అవ్వచ్చు కుక్క శబ్దాన్ని చేసింది భషతి అని కుక్కని ఇప్పుడు ఇంగ్లీష్లో వెళ్ళైతే ఒక పశువుకి ఒక శబ్దము సపరేట్గా ఉంటుంది అన్నిటికీ సమానంగా ఉండదు ఇప్పుడు ఇండియాలో కుక్కలు ఏం చేస్తాయి భౌ భౌ అని శబ్దాన్ని చేస్తాయి అమెరికాలో కుక్కలు భౌ భౌ అన ఉండవే అన్నికాలం పోతాలో మధ్యన కుట్రాడు కనుకుంటాడు కుక్క పిల్లి క్యాష్ అంటే డాగ్ అన్నాను అన్నాడు డాగ్ ఉన్నాడు ఆ పిల్లవాడు తల్లి అడిగారు ఏమయ్యూ డా పిల్లికి కరెక్ట్ గా చెప్పాడు కుక్కడిని ఎలా చెప్తున్నాడు ఏంటంటే ఇండియాలో కుక్కలు వేరండి అమెరికాలో కుక్కలు వేరు అక్కడ కుక్కలు ఉర్ఫ్ వలే అంటాయి అది నేర్చుకున్నాను నేను చెప్పాను కదా మీకు లెర్నింగ్ కలవకటి ఉంటుంది అది పట్టుకునే పదేళ్ళు లేవు కానీ నాకు గురువు అయిపోయే డాక్టర్ నేను అమెరికాలో కుక్కలు భౌభో అంటాయేమో నా తెలుగుదాం అలా ఉన్నాయి అమెరికాలో కుక్కలు భౌభో అనవు అక్కడ కుక్కలు ఉర్ఫ్ ఉర్ఫ్ అంటే సంస్కృతంలో కుక్కలు శబ్దాన్ని ఒక కుక్క చేసింది లేకపోతే గర్ధభో రౌతి గర్ధభా అన్నప్పుడు మళ్ళీ భాషతే అనకూడదు రౌతి అది ఓడ్ర పెట్టినది తెలుగులో అయితే కుక్క మురిగినది గాడిగా మురిగినది అనకూడదు ఓండ్ర పెట్టినది అది రౌతి అంటే గ్రామంలో గాడిదలు కూడా ఉంటాయి వీడు గ్రామం బయట చీకట్లో ఉన్నాడండి గ్రామంలో కుక్క మురిగింది లేకపోతే గాడిద ఓండ్ర వెంటనే వీడికి వెలుగు దొరికేసిన్నట్లు వెళ్ళిపోతాడు ఉపయోవతత్రం ఏతి అక్కడికి దగ్గరగా ఉపయోగ అక్కడికి వెళ్ళిపోతాడు మరి వీడికి వెలుగు వచ్చేసింది కదా అదే చెప్తున్నారు ఎలాగంటే హేన శుద్ధేన జ్యోతిషోత్రమనసోహో నైరంపర్యం భవతి అంటే ఆ శబ్దం ఆ గాడిగా ఓండ్రపచ్చింది కుక్క మురిగింది శబ్దం ఆ శబ్దం అక్కడే ఉండిపోతుందని మీరు అనుకోద్దు ఆ శబ్దానికి చెవికి మధ్యలో గ్యాప్ ఫిల్ అయిపోతుంది చెవికి కనెక్ట్ అయిపోతుందండి చెవి నుంచి మనస్సు కనెక్ట్ అయిపోతుంది అంటే ఇంక శబ్దము చెవి మనస్సు మధ్యలో గ్యాప్ లేకుండగా వచ్చేస్యాప్ వస్తే ఇంకా వినబడ్డం ఉండదు గ్యాప్ లేదు నైరంతర్యం భవతి కాబట్టి అదే దీపం వెలిగిందనమాట తేన జ్యోతిష్కార్యత్వం వాక్ ప్రతిపద్యతే కాబట్టి దాన్ని మనం కంక్లూడ్ చేయొచ్చు ఏమని శబ్దము వెలుగు అనే పనిని చేస్తోంది వెలుగు చేసే పనిని శబ్దం చేసుకో వీడు వెలుగుంటే ఏం చేస్తాడు ఆ గ్రామంలోకి వెళ్తాడు ఇప్పుడు శబ్దం ఉండడం వల్ల ఏం చేశాడు ఆ గ్రామంలోకి వెళ్ళాడు కాబట్టి వెలుగు వెలుగు వల్ల అయ్యే పనిని శబ్దము చేసినది కనుక శబ్దమే జ్యోతి తేన వాచా జ్యోతిషా ఉపన్యేతి ఏవా ఆ చా కింద ఒత్తు పెట్టుకోండి ఒత్తు పడలేదు ఆ చా కింద ఉండాలి ఆ శబ్దం అనే వెలుగుతోటి ఆ దగ్గరికి వెళ్ళిపోతాడు ఉప నియంతి ఏవా ఏవంటే నిశ్చయముగా ఇంకా ఫెయిల్ అయ్యే ప్రసక్తి లేదు దగ్గరికి వెళ్ళిపోతున్నాడు అంటే అర్థమేమిటి తత్ర సన్నిహిత భవతి ఇత్య ఆ శబ్దానికి దగ్గరగా వెళుతున్నాడు దగ్గర అవుతున్నాడు అని అర్థం సో ఈ విధంగా సకల చేష్టలు వీడి చేష్టలను చేసుకునేటువంటి అవకాశాన్ని ఆ శబ్దము కలిగిస్తోంది కనుక శబ్దమే జ్యోతి వెలుగు అవుతున్నది తపచకర్మకుడితే విపల్ ఏతి అక్కడికి దగ్గరికి వెళ్తాడు అక్కడ ఏదో పనుంది ఆ పని పూర్తి చేసుకుంటాడు మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతాడు అంత పని చేస్తాడు అంటే జ్యోతి వెలుగు దీపం ఉంటే అంత పనో అంత పని శబ్దము వల్ల చేసుకుంటున్నాడు తన వాగ్యోతిషోగ్రహణం గంధాదీనా ఉపలక్షణార్థం చూడండి ఇది ఉపలక్షణము అనే మాట ఇప్పటికీ వచ్చింది నేను చెప్తూ ఉంటాను మీరు ఎప్పటికప్పుడు పరగడ పనకూడదు ఉపలక్షణము ఉపచారము ఇలాంటి శాస్త్రీయమైన పదాలని మీరు పట్టుకోవాలి ఉపలక్షణం అంటే ఏదో తెలుసిన మచ్చు తెలుగులో మచ్చు అనే మాటలున్నారా ఇప్పుడు బియ్యం బియ్యం బాగున్నాయా లేదో తెలియాలంటే ఏం చేస్తారా మొత్తం బస్తా అంతా పోసి ఇలా పరిచయం చూస్తారా అలా ఎలా చేస్తారా చేరు వీళ్ళు బస్తా మూతి కూడా ఉప్పరు బియ్యం అమ్మి వాళ్ళు ఏం చేస్తారంటే వాడి చేతిలో చిన్న దెబ్బనం ఉంటుంది ఆ దెబ్బనంతో ఇలా పడుస్తుంది కొంచెం కింద చేయబెడతాడు చేపట్టి ఇలా మూసేస్తాడు చేతిలో మీ గింజలు వస్తాయి ఒక పది గింజలు చిన్న పది గ్రాముల బియ్యం పడుతుంది అది చేతిలో పొస్తాడు పట్టికల వయ అది దాన్ని ఏమంటారు మొచ్చు అంటారు మొచ్చు ఇలా వెళ్తే మచ్చు చిన్న మొక్కిచ్చి తినడానికి ఇస్తాడు ఇండియాలో ఎవ్వరు ఇస్తారా ఈ మధ్యను మొదలు పెట్టారు అడగాలి ఇక్కడ అడిగితే ఇస్తారు అంటే కొంచెం ఇంకా అదే మీరు అమెరికా అనుకోండి మీరు అటు ఎటువంటి వెళ్ళిపోతుంటే మీరు ఇస్తారు ఏదో పనుండి తిరిగేరేమో దగ్గరికి వెళ్తే చేతిలో పెడతారు అబ్బాయి నాకు అక్కర్లేదని అంటే ఊటే నీకు రుచి కోసం ఇచ్చానాయా తిను ఏం పర్వాలేదు అని ఇస్తాడు అది నోట్లో వేసుకునే మరి కొనకపోయినా కొనక్కర్లేదు బాబు నువ్వు తిను మనం నోట్లో వేసుకోవచ్చు మనం నచ్చితే కొనవచ్చు లాగితే లేదు అలా ఇస్తారు కాఫీ ఇస్తారు చిన్న కప్పులో కాఫీ ఇస్తారు కాదండి ఈ కాఫీ నచ్చితే అది దే ఆర్ వెరీ అప్రెంట్ ఇస్తారనమాట కట్టెసీగా ఇస్తారు మనం నచ్చితే పోతాయి అస్తూ అది మచ్చు అంటారు సంస్కృతంలో ఏమంటారు ఉపలక్ష ఇప్పుడు శబ్దం అనేది జ్యోతి అనేది మచ్చు కోసం చెప్పారు అది శబ్దమే అవ్వక్కర్లా గంధము కూడా అవ్వచ్చు గంధము కూడా అవ్వచ్చు మృత్యకటికమనం నాటకం ఉంది దాంట్లో చీకటి బాగా చీకటి రథనిక అనే ఆమె పరిచారిక చారుదత్తుని యొక్క పరిచారిక రథనిక విదూషకుడు మైత్రేయుడు అనేవాడు విదూషకుడు విదూషకుడు అంటే షేక్స్పియర్ లో ఫూల్ అలా అతని మిత్రుడు ఏ విదూషక రథనిక ఎక్కడుందో పిలు పిల్లవాడు ఏడుస్తున్నాడు ఎత్తుకుంటుంది అని అంటాడు ఆయన చాలా దుఃఖుడు అంటే విదూషకుడు అంటాడు ఎలా పిలుస్తాను చెమ్మ చీకటిగా ఉందంటా ఎక్కడుందో నాకు కనపట్టలేదు అని అని ఓ తెలిసింది ఇటువైపు నుంచి మళ్ళీలో సుగంధం వస్తోంది ఇంతకుముందు రధనిక మల్లె పువ్వుల చెండును తలలో తిరుముకున్నది కాబట్టి ఆ సుగంధం ఇటు వస్తుంది కాబట్టి ఇటువైపు ఉండుంటుంది రథనిక అని అటు నాలుగు అడుగులు వేసి ఓ రథనిక అని పిలుస్తారు పిలిస్తే అక్కడి నుంచి ఎవరు మాట్లాడారు ఆయన కోపం వస్తుంది ఏమిటి అక్కడే ఉండి మాట్లాడవు ఎందుకు నువ్వు అక్కడే నాకు మల్లెల సుగంధాన్ని బట్టి తెలుస్తూనే ఉన్నది నువ్వెందుకు మాట్లాడవు అని కోప్పపడతా ఆయన ఆవిడే మాట్లాడారు అప్పుడు అంటాడు చారుదత్రుడు అంటాడు ఆయనకి సంపద అంతా పోతుంది బ్యాంక్ కరప్ట్ అయిపోతాడు చారుదత్రుడు నేను బ్యాంక్ కరప్ట్ అయిపోయిన తర్వాత పరిచారికలు కూడా రిప్లై ఇవ్వడం మానేశారు అనుకుంటాడు అంటే ధనం లేదు కదా అధిజాతడు పరిచారికలు అప్పుడు అక్కడ ఉన్న మనిషి కొంచెం దగ్గరకు వచ్చి నిలబడుతుంది నిలబడితే రదనిక తెలిసిన మనిషినే రానక్క దగ్గరికి వచ్చిందని తెలుస్తుంది ఆయనకి ఎలాగా గనధాన్యండి తర్వాత ఏదో ఫ్రేమ్ కూడా కనపడుతూ ఉంటుంది పిలిచిన మంచిన పలకవద్దా సరే కానీ ఈ పిల్లవాళ్ళని తీసుకెళ్లి లోపల లోపల కూర్చోబెట్టు బయట చీకట్లో ఉన్నాడు పురుగు కుట్ర అవుతాయి అంటే అని పైగా చలిగా ఉంది ఈ ప్రవారకము అంటే ఈ షాల్ ఒకటి ఆయన బుధం మీద ఉంటుంది ఆ షాళ్ళు ఆయనకి లేదు అప్పుడే ఒక పాత మిత్రుడు పంపించాడు అరగంట క్రితం ఆ షాల్ని తీసి ఇదిగో చలిగా ఉంది ఈ షాల్ని పిల్లవాడికి కప్పు అని అలా విశ్వ అప్పుడు ఆవిడ ఆ షాల్ని పట్టుకుని ఆ పిల్లవాడికి కప్పి లోపలికి తీసుకొచ్చింది అందు పరిచారిక కాదు రథనిక కాదు వసంతసేన వసంత సేన కూడా వసంత సేన అంటే హీరోయిన్ వసంత సేన కూడా మల్లె దండ పెట్టుకుంది కళలో అందుకోసం ఆ గంధాన్ని బట్టి రథని కందుకు ఎంత కథ చెప్పాను అందుకే నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే శబ్దం అనేది మచ్చు మాత్రమే శబ్దం ఎలా అయితే వెలుగులాగా పనిచేస్తుందో జ్యోతి వలే గ్రంథము కూడా వెలుగు వలే పనిచేస్తుంది ఇప్పుడు పుర్వం ఇంకొకసే కొత్తల్లుడు మామగారింటికి వెళ్ళాడు అంత ప్రారంభం అదే కానీ మరొకటి లేండి మనకి ఇవ్వాలని మనం అనుకుని భంగపాటు చెంది దుఃఖపడ్డం అదంతా అలా ఉండేది పొడవ పద్ధతులన్నీ తప్పు పద్ధతులు అట్లా ఎక్కడ స్థానం లేదు సో కొత్త వాళ్ళు మామగారి ఇంటికి వెళ్ళాడు బయట ఆయనకు కుర్చీ వేస్తారు కుర్చీలో న్యూస్ పేపర్ చదువుతున్నాడు ఇంటి దగ్గర ఉంటే పనులు అన్ని చూసుకోవాలి మామగారి కదా ఏ పనులు తిరిగింది కూర్చుని చూసుకోవాలి చదువుతుంటే అత్తగారు కొత్త వాళ్ళు వచ్చారు కదా పిండి వంట వచ్చి పూనుకున్నది ఆయన వేయడం ప్రారంభిస్తారు ఈ నూనె మూకుడు ఉంటుంది దాంట్లో నూనె పోసి నూనె మరిగిన తర్వాత ఈ దారిలో తయారు చేసి ఒకటఒలు వేస్తూ ఉంటే చుయ్యని వేసినప్పుడల్లా చుయ్యని శబ్దం వస్తుంది ఆ శబ్దాన్ని బట్టి ఇతను కూర్చుని ఆ శబ్దాలను లెక్క పెడుతూ నూట ముప్పై రెండు అని లెక్క దారిలో పిండి వంట అయిపోయిన తర్వాత ఒక్క పావు గంట ఆగాడు ఇంకేమైనా ఇంకో వాయ ఏమైనా వేసుకున్నారు ఇంకేం లేదు అయిపోయింది పిండి వంట పూర్తయిన తర్వాత అత్తగారు నేను మీకు సంగతి చెప్తాను మీరు నూట ముప్పై రెండు అంట అనేప్పుడు కాబట్టి స్టన్ అయిపోతుంది ఈ లెక్క నేను చూసుకునే లేదు ఒక కేజీ పప్పు వండుకున్నాను నేను ఎదగనా మీకు ఎలా తెలిసింది అంటే మీరు లెక్క పెట్టి చూసుకోండి అంటే ఆవిడ లెక్క పెడితే నూట ముప్పై రెండు మా వీళ్ళు ఎంత గొడవైన అని ఆవిడ అనుకుంటుంది ఆ కథ ఇంకా ఎలా పోతూ ఉంటుంది సో ప్రస్తుతానికి శబ్దనే అక్కడ వెలుగు గంధము వెలుగు సో ఈ రకంగా శబ్దం దృష్టాంతం చెప్పారు గంధాదులని చెప్పలేదు చెప్పకున్నా చెప్పినట్టుగా మీరు స్వీకరించాలి శబ్దానికి ఏ నియమం వర్తిస్తుందో అది గంధాదులకు కూడా వర్తిస్తుంది ఏమిటా నియమము శబ్దము వెలుగు జ్యోతి గంధము కూడా జ్యోతి అవుతుంది స్పర్శ కూడా జ్యోతి అవుతుంది గాలి ఇటు వీసుకోండి అనుకోండి స్పర్శ కూడా జ్యోతి అవుతుంది మరి శబ్దం ఒక్కటే చెప్పారు కదా ఇది అంటే మచ్చుకు చెప్పారండి ఉపలక్షణార్థం మచ్చు కోసం చెప్పారు తప్ప అక్కడితో సరైన అభిప్రాయం కాదు ఇంకపైన ఉపలక్షణం అనే మాట గుర్తుపెట్టుకుంటారా మీరు ఈసారి ఇంత కథ చెప్పండి ఉపలక్షణం అనగానే మీరే చెప్పాలి ఉపజారం వేరు అది మళ్ళీ ఇంకోప్పుడు చెప్తారు ఇది ఉపలక్షణం అని మీరు ఎలా చెప్పగలరు గంధాదులకు కూడా ఉపలక్షణము అని ఎలా చెప్పగలరు అంటే హీ హీ అంటే బికాస్ గంధాదిరతి హీ గ్రామాది అనుగృహీతూ ప్రవృత్తినివృత్దయో ఎందుకంటే ఎలా అయితే శబ్దము శ్రోత్రేంద్రియాన్ని అనుగ్రహిస్తే వీడు పనిచేసుకుంటారు అలాగే గంధము ముక్కు అనే ఇంద్రియాన్ని అనుగ్రహిస్తే స్పర్శ చర్మము అనే ఇంద్రియాన్ని అనుగ్రహిస్తే సందర్భాల్లో కూడా వీరు పని చేసుకోగలుగుతారు కాబట్టి శబ్దంతో బాగా గంధాదులకు కూడా జ్యోతి అనే స్టేటస్ మనం ఇవ్వవచ్చును మంచిది ఎందుకంటే గంధాన్ని బట్టి అటు వెళ్ళడమో లేకపోతే ఇటు దూరంగా పోవడమో చేయొచ్చు ఇప్పుడు మీకు మంచి గంధం వచ్చిందనుకోండి అటు వెళ్తారు చెడు గంధం వచ్చిందనుకోండి దూరంగా పోతారు ప్రవృత్తి నివృత్తి గ్రంథాన్ని బట్టి కూడా మనం చేయగలుగుతాము తేన తైరపి అనుగ్రహోవతి కార్యకరణ సంఘాత ఇప్పుడు మన చర్చ ఏమిటంటే ఈ కార్యకరణ సంఘాతము ఈ మూత దేహము ఇంద్రియములు మనస్సు ఈ మూత ఈ మూటకి వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది ఆ మూటలో ఒక అంశమే వెలుగునిస్తుందా లేకపోతే ఈ మూటలో లేనిది మూటకి భాష్యమునందుండేది వెలుగునిస్తోందా అంటే మూటకి భాష్యమునందుండేదే వెలుగునిస్తోంది లైక్ వాట్ లైక్ సన్ లైక్ మూ లైక్ ఫై లైక్ సౌండ్ లైక్ స్మెల్ అలా ఇవన్నీ మీరు భాష్యంలోనే ఉన్నాయి కదా కాబట్టి ఈ సంఘాతమునకు వెలుగు బాహ్యము నుండియే బాహ్యమంటే శరీరానికి బయటం కాదు ఈ సంఘాతములో లేకుండా సంఘాతానికంటే విలక్షణంగా వ్యతిరిక్తంగా ఉన్నదాని నుండియే ఈ సంఘాతానికి వెలుగు లభిస్తూ ఉన్నది మంచిది అని ఆయన పాపం వివరించాడు యాజ్ఞవల్చ్యుడుగా యాజ్ఞవ్యుడు వివరిస్తే జనకుడు సమాధానం చెప్తున్నాడు ఓ యాజ్ఞవల్క్య మహర్షి నీవు చెప్పింది చాలా బాగుంది కరెక్టే అని మళ్ళీ ఇంకో ప్రశ్న పడేస్తున్నాడు ఏమని అస్తమిత ఆదిత్యే యాజ్ఞవల్క్య చంద్రమస్యే శాంతే శాంతం వాచి జ్యోతిదేవారుష అయితే ఓ మహర్షి ఆదిత్యుడు అస్తమించాడు చంద్రుడు అస్తమించాడు నిప్పు ఆరిపోయింది అగ్ని ఆరిపోయింది ఎక్కడా ఏ శబ్దము వినపడట లేదు శబ్దం మళ్ళీ మచ్చు శబ్దం లేదు గంధం లేదు ఏది అలాంటి ఇంద్రియ విషయములు ఏవి కూడా లేవు అప్పుడు కూడా మనిషి పని చేసుకోగలుగుతున్నాడు ఏదో ఒకటి చేస్తున్నాడు అప్పుడు కూడా అప్పుడు కూడా అలాగే శిలా ప్రతిమలా అయిపోవటం లేదు అంటే మరి అప్పుడు ఏది లేదు అని ప్రశ్న ఈసారి కొంచెం థిక్ అవుతోంది ప్లాట్ అవుతుంది భాష్యత శాంతాయా పునర్వాచి సరే ఆ కథంతా మామూలే వాపు కూడా చల్లారిపోయింది అంటే శబ్దం కూడా లేదు గంధాదిషు అపి శాంతు బాహ్యే అనుగ్రాహకేషు అంటే ఈ సంఘాతానికి బయకుంటూ ఈ సంఘాతంలో ఉండే ఒకనొక ఇంద్రియాన్ని అనుగ్రహించడం ద్వారా ఈ సంఘాతానికి వెలుగు ఇచ్చేటువంటి శబ్దము స్పర్శారూపము రసము ఇత్యాది బాహ్య విషయములు కూడా చల్లారిపోయాయి अमी प्रवृत्तिरोध प्राप्त अब मनि की अस्त पुषे मनि की सर्वप्रवृत्ति निध प्राप्त इंका यिलाप्रतिमे पची मैं अ అయిపోయాడనుకోండి శిలా అయిపోయాడనుకోండి అంటే వెలుగులు అయిపోయాయి ఇంకా కొత్త ఇంకో వెలుగు లేదనమాట అలా కాకుండా ఇంకా ఏదో పని చేస్తున్నాడనుకోండి అంటే ఇంకేదో వెలుగు ఉన్నది అది ఈ మొత్తం చర్చని సంగ్రహిస్తున్నారు ఆ వెలుగేమిటో తెలుసుకునే ముందు భాష్యకారులు ఇంతవరకు జరిగిన చర్చని సంగ్రహిస్తున్నారు ఏ తదు ఇలాగా ఇంతవరకు జరిగిన ఘట్టాన్ని మీరు చూస్తే మనముందు మహర్షి ఈ విషయాన్ని చెప్పినట్లు అవుతున్నది ఏమిటా విషయం జాగ్రద్విషయ బహిర్ముఖాని కరణాన్ని చక్షురాదీని ఆదిత్యజ్యోతిర్భి అనుగృహ్యమానియ ర సంవహార్య అని మనకి తేలింది ఈ మనిషికి అస్య పురుషస్ చక్కటి స్పష్టమైన లోకం వ్యవహారం సిద్ధిస్తోంది స్ఫుటతర సంవ్యవహారీ మనిషికి అత్యంత స్ఫుటమైన అంటే సందేహాలకు తావులేని చక్కటి వ్యవహారం మనిషికి సిద్ధిస్తోంది ఎప్పుడు జాగ్రత్త అవస్థ ఎందు జాగ్రద్ విషయే విషయం అంటే అవస్థ జాగ్రత్త అవస్థ ఎందు వీడు చక్కగా అన్ని వ్యవహారాలని చేస్తున్నాడు వాడికి ఏది వెలుగునిస్తున్నట్టు ఇంద్రియములు వీడికి వెలుగునిస్తున్నాయి ఈ విషయములు శబ్దాది విషయములు వెలుగునిస్తున్నాయి అవి స్వతంత్రంగా వీటికి వెలుగునిచ్చేస్తున్నాయా అబే ఆదిత్యుడు చంద్రుడు అగ్ని వాటి సహకారము వాటికి ఉంటోంది కాబట్టి ఆదిత్యుడు చంద్రుడు అగ్ని శబ్దగంధాది విషయములు ఇవన్నీ కలిసి వీడికి వెలుగును ఇచ్చి తద్వారా ఈ మనిషి తన కార్యములనన్నింటినీ చక్కగా చక్కబెట్టుకుంటున్నాడు అని మనకి తెలిసింది మంచిది ఏమంతావత్ జాగరితే వావయవ సంఘాత వ్యతిరిక్తే నైవ జ్యోతిషా ఎదైతే నైవ అన్నాను సందీజ జ్యోతిషా జ్యోతిష్కార్య సిద్ధి అస్థ పురుషస్ దృష్ట్యా తస్మాత్తే एव మనహే మాకు ఇది మాకు స్పష్టంగా తెలిసింది ఏమిటంటే ఈ మనిషికి మనిషిని మేము పరిశీలించాం అబ్జర్వ్ చేస్తున్నాం జాగ్రత్త అవస్థని బాగా పరిశీలనగా పెట్టుకున్నాం ఎందుకంటే జాగ్రత్త అవస్థలో మనిషి సకల వ్యవహారములను చక్కగా చక్కబెట్టుకుంటున్నాడు చాలా బాగా చక్కబెట్టుకుంటున్నాడు కాబట్టి జాగ్రత్త అవస్థను మీరు పరిశీలించండి జాగ్రత్త అవస్థలో వీడికి ఏ వెలుగులు ఉన్నాయా అని మేము పరిశీలన చేస్తే మాకు ఆదిత్యుడు చంద్రుడు అగ్ని ఇంద్రియ విషయములు శబ్దగంధాదులు ఇవన్నీ వెలుగులుగా విడికి పనిచేస్తున్నాయి అని మాకు స్పష్టమైంది మేము ఇంకొంచెం లోతుగా పరిశీలించాం పరిశీలిస్తే మాకేం తెలియందంటే ఈ సంఘాతమును చూసి ఈ వెలుగులను చూస్తే ఈ వెలుగులో ఏ ఒక్కటి కూడా సంఘాతంలో భాగంగా లేవు ఆదిత్యుడు సంఘాతంలో ఉన్నాడా లేదు శబ్దం సంఘాతంలో ఉందా లేదు శబ్దం బయట నుంచి వస్తోంది గంధం బయట సంఘాతంలో ఏ ఉన్నదో దానికి ఏ వెలుగు లేదు సంఘాతంలో దేహము ఇంద్రియములు మనస్సు ఉన్నాయి వాటికి వెలుగు లేదు బయట నుంచి వెలుగు రావాల్సిందే చెడు ఉంది కానీ శబ్దం వెలుగు బయట నుంచి రావాల్సిందే ముక్కు ఉంది కానీ గంధం వెలుగు బయట నుంచి రావాల్సిందే కాబట్టి సంఘాతమునకు వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది సంఘాతము కంటే వ్యతిరిక్తమైన జ్యోతి నుండి సంఘాతానికి వెలుగు వస్తోంది ఎప్పుడు జాగ్రత్త అవస్థలో అలాగే ఉన్నది స్వప్నావస్థలో కాబట్టి మనం ఇప్పుడు ఇన్ఫ్లెన్స్ చేస్తాం ఏమైనా ఇన్ఫ్లరెన్స్ చేస్తాం స్వప్నావస్థలో కూడా అలాగే ఉండాలి సుశుక్తి ఎందు కూడా అలాగే ఉండాలి అని మనం ఇన్ఫ్ల అనుమానం చేయొచ్చలే చేయొచ్చు ఎందుకంటే ఒక చోట పరిశీలన చేసి అది కరెక్ట్ అయితే దాన్ని ఇంకో చోట మనం అప్లై చేస్తాం ఇప్పుడు ఉదాహరణకి ఆ పెన్సిలిన్ ఎలా కనిపెట్టారో తెలుసునా ఎలా కనిపెట్టారంటే ఒక డిష్ పెటరీ డిష్ అంటారు డిష్లో బ్యాక్టీరియల్ కొద్దిగా బ్యాక్టీరియా ఓ చుక్క బ్యాక్టీరియా సెల్స్ కొన్ని చుక్క వేస్తాయి ఇంకో పెటరీ డిష్లో అదే బ్యాక్టీరియా ఓ చుక్క వేస్తారు ఈ పెట్రి డిస్టుకి పెన్సిలిన్ వేయడు ఈ పెట్రీ డిస్టుకి ఆ చుక్క పక్కన పెన్సిలిన్ ఇంకో చుట్ట వేస్తాడు గంటలు వదిలేస్తాడు ఇరవై గంటల తర్వాత వచ్చి చూస్తే ఈ పెట్లీ డిస్టులో మొత్తం డిష్ అంతా కూడా బ్యాక్టీరియా పాకేసి వ్యాపించేసి ఉంటుంది ఈ పెన్సిలిన్ వేసిన పెట్లీ డిస్ట్లో వీడు అంతకుముందు వేసిన బ్యాక్టీరియా కూడా చచ్చిపోయి ఉంటుంది కొత్త బ్యాక్టీరియా కాకుండా వ్యాపించకుండా ఉంటుంది దీన్ని చూసి మీరేం నిర్ణయం చేస్తాడు బ్యాక్టీరియాని పెన్సిలిన్ సంహరిస్తుంది వ్యాప్తి చెందకుండగా అడ్డుకుంటుంది అని నిర్ణయిస్తాడు అదే బ్యాక్టీరియాతో ఒకడు మంచం బట్టి జ్వరం వచ్చి మంచం మీద పడుకున్నాడు అప్పుడు పెన్సిలిన్ ఇంజక్షన్ వాడికి ఇస్తే వాడికి జ్వరం తగ్గింది వాడికి పెన్సిలిన్ ఇంజక్షన్ ఎందుకు ఇచ్చినట్టు అంటే ల్యాబొరేటరీలో పెన్సిలిన్ వల్ల బ్యాక్టీరియా నిరోధింపబడుతోంది కాబట్టి మనిషి దేహంలో బ్యాక్టీరియా ఉంది కనుక అక్కడ కూడా ఈ పెరిశల్ని నిరోధించాలి అని అనుమానం చేసి ఇస్తారు అట్లా అనుకుంటుంది కాబట్టి అనుమానం కరెక్ట్ అలాగే ఈ సంఘాతం ఉన్నది ఇంకేదో వెలుగు లభిస్తూ ఉన్నది ఎలా చెప్పగలరు అది అన్ని పనులు చక్కగా చేసుకుంటూ కాబట్టి ఆ సంఘాతానికి వెలుగు అయితే వస్తుంది ఈ వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది ఈ సంఘాతంలో పదిహేడో పద్దెనిమిదో ఉన్నాయి వాటిలో ఒకటి ఇస్తుందా వెలుగు లేకపోతే బయట వాటికంటే ఇతరము నుంచి వస్తుందా అని అంటే మేము ఏం చేసాం బాగా చక్కటి వ్యవహారము నడుస్తూ ఉన్న జాగ్రత్త వ్యవస్థని పరిశీలనకి తీసుకున్నాం ఇంక దాంట్లో సందేహం రాకూడదు జాగ్రత్త వ్యవస్థలో డౌట్ ఏమీ లేదు అన్ని స్పష్టంగా తెలుస్తాయి మనకి ల్యాబొరేటరీ జాగ్రత్త అవస్థ ఒక ల్యాబొరేటరీ మనకి అక్కడ పరిశీలన చేశాను చేస్తే ఎప్పుడైనా వెలుగు బయట నుంచే వస్తుంది ఆదిత్యుడు కావచ్చు చంద్రుడు కావచ్చు అగ్ని కావచ్చు శబ్దం కావచ్చు గంధం కావచ్చు బయట నుంచి వస్తుంది వెలుగు ఈ సంఘాతంలో ఉన్నదానికి ఏ వెలుగు లేదు సంఘాతం వ్యతిరిక్తమైన దాని నుండి వెలుగు మరి జాగ్రత్త చక్కటి వ్యవహారం ఉన్న చోట అలా ఉంటే ఇతర అవస్థల యొన్న అంత చక్కని వ్యవహారం లేని కూడా పైగా అక్కడ అక్కడ కూడా సంఘాతాల్లో వెలుగు లేదు సంఘాతములకు బయట నుంచే వెలుగు వస్తుంది అని మనం అనుమానం చేయవచ్చును అర్థమైందండి కాబట్టి తస్మాత్తే వయం మన్యామహే అనుమన్యామహే వయం మన్యామహే నేను ఈ విధంగా నిర్ధారణ చేస్తున్నాము ఎవరు నిర్ధారణ చేస్తున్నారో చూడండి ోతిష్ ఇక్కడ కరెక్ట్ గా పడింది స్మెల్లింగ్ మిస్టేక్ లేకుండా అక్కడ పైన సర్వజ్యోతి పక్కన విసర్గ పడలేదు ఇక్కడ పడిందిజ్యోతిష్ప్రత్యమే స్వప్నసుకాళే జాగరితే తాదృగవస్థాయా స్వావయవసంఘాత్యతిరితే నై జ్యోతిష జ్యోతిష్కార్య సిద్ధి అస్య ఇది మన్యామహే నేను ఈ విధంగా నిర్ధారణ చేస్తున్నాం ఎలాగా వీడికి ఈ మనిషికి అస్య అన్ని విధములుగా వెలుగుంటే ఎన్ని పనులు అవ్వాలో అన్ని పనులు అవ్వడం జ్యోతిష్కార్య సిద్ధి అంటారు దాన్ని దానికి వెలుగు యాగ్రవస్థయందు నిశ్చితముగా ఈ సంఘాతము కంటే వ్యతిరిక్తమైన సోర్స్ నుంచే వెలుగు లభిస్తోంది అదేవిధంగా స్వప్నావస్థయలు కూడా వీడికి వెలుగు లభిస్తోంది లభిస్తోందా లేదా లభిస్తోంది ఎందుకని స్వప్నం తెలుస్తోందా లేదా మీకు ఉన్నాడు స్వప్నం తెలిసిందని చెప్తున్నారా తెలియలేదు నేను స్వప్నం వస్తుందండి కానీ వెలుగు లేదు కాబట్టి అదేం తెలియలేదంటున్నారా స్వప్నాన్ని పోషబుచ్చినట్లు వర్ణించి చెప్తున్నారు అంటే మరి వెలుగు ఉన్నట్టే కదా ఆ వెలుగు ఎక్కడి నుంచి చూంటుంది ఈ సంఘాతంలో ఒకదాని నుంచి అబ్బే జాగ్రద అవస్థలోనే సంఘాతంలో వెలుగు లేనప్పుడు స్వప్నావస్థలో ఎక్కడి నుంచి వస్తున్నాయా వెలుగు కాబట్టి జాగ్రత్త అవస్థలో ఎలా అయితే సంఘాతము కంటే నుంచి వెలుగు స్వప్నావస్థలో కూడా అలాగే బాహ్య సోర్స్ బయట నుండే అంటే ఈ సంఘాత సోర్స్ నుండే వెలుగు వస్తుంది అని మేము నిర్ధారణ చేస్తున్నాము అర్థండి అది ఎక్కడి నుంచి వచ్చిందో చూద్దాం ముందు అసలు వ్యతిరిక్తమైన సోర్స్ నుంచి వెలుగు వస్తుంది ఇంకా సుశుక్తిలోకి రండి ఆయన సుశూప్తి కూడా అంటున్నారు కదా ఇప్పుడు స్వప్నావస్థలో ఆదిత్యుడు లేడు చంద్రుడు లేడు అగ్ని లేదు శబ్దం లేదు గంధం లేదు ఏమీ లేవు అయినా వెలుగు అక్కడుంది జాగ్రత్త అవస్థలో మనం ఆ పరీక్ష పెట్టాం ఆదిత్యుడు లేడు చంద్రుడు లేడు అగ్ని లేదు శబ్దం లేదు గంధం లేదు అయినా వెలుగు ఉంది జాగ్రత్త అవస్థలో ఎక్కడి నుంచి వచ్చింది సంఘాత మనకు స్థానం నుంచి వచ్చింది అలాగే స్వప్నావస్థలో కూడా స్వప్నావస్థలో ఆదిత్యుడు చంద్రుడు వచ్చారా లేడా లేదు అక్కడ సరిగ్గా దేపడదు అధ్యక్షనే తాదురుగవ స్థాయామంటున్నారు జాగ్రత్త ఎలా ఉందో అలాగే ఉంది స్వప్నం కూడా ఎలాగా చంద్రుడు లేడు సూర్యుడు లేడు అగ్ని లేదు ఈ శబ్దం లేదు గంధం లేదు ఏది లేదు అలా నిద్రపోతూ ఉంటాడు పక్కన సౌం చేస్తే వాడికి తెలుస్తుందా తెలియదు కాబట్టి ఆ శబ్దం వాడిని వెలిగి ఇవ్వట్లేదు పక్కన సెంటు సీసా పో పారపోశాడనుకోండి తెలుస్తుందా తెలియదు వాడు స్వప్నంలో సెంటు చూశాడు అది తెలుస్తుంది స్వప్నంలో చూసిన సెంతు తెలుస్తుంది వాడి పక్కనే శంతు పారిపోతే తెలియదు అంటే ఏమిటనమాట ఆ శబ్దాది జ్యోతిష్లు కూడా ఆరిపోయి ఉన్నాయి అయినా కూడా వాడు స్వప్నంలో అన్నీ తెలుసుకుంటున్నాడు అన్ని పనులు అంటే ఎలా అయితే జాగ్రత్త అవస్థలో సంఘాత వ్యతిరిక్తమైన జ్యోతిష్ వల్ల వీడికి వెలుగు లభిస్తోందో అలాగే స్వప్నంలో కూడా సంఘాత వ్యతిరిక్తమైనటువంటి జ్యోతి నుండే వీడికి వెలుగు వస్తూ ఉంది తరువాత ఇంకా సుసూప్తికి రండి గాఢ నిద్రకి రండి కాబట్టి గాఢ నిద్రలో అసలు ముందు వెలుగు ఉందా లేదా ఉంది లేదంటే శూన్యవాదులు క్షణిక విజ్ఞానవాదులు అవుతారు ఉందంటే వేదాంతులు అవుతారు కాబట్టి ఉందనుకోండి ఎప్పుడు ఉందనాలి లేదనుకోండి ఉందనాలి లేదనే మాట నోటం బట్టి రాకూడదు ఇందులో అన్నారు ఇప్పుడైనా వెళ్ళనా ఈ చిన్న పని మాకు చేసి పెడతారా అన్నారనుకోండి చేయలేం చేయం అలా అనకూడదు అంటే వాళ్ళు మనస్సు కష్టపెట్టుకుంటారు ఇప్పుడు చేతితోటి నోటితో లేదనకూడదు చేతితో లేదన్నారు అని సాధిం బిచ్చగాడు వచ్చాడు అనుకో ఏమీ లేదు పో అనకూడదు చేతితో టేమో అరటికుండా వాడు చేతికిస్తే ఇంకెంతకంటే మనకి ఇక్కడ లభించలేదు వాడే పోతాడు చేతితో లేదనాలి కానీ నోటితో లేదనుకూడదు సుషుప్తిలో ఏదైనా ఉందా లేదా అంటే ఏదీ లేదు అని అలా లేదనుకూడదు ఏదో ఒకటి ఉన్నది ఏ ఉందో చెప్పు ఏ ఉందో చెప్పడానికి వీలు లేనిది ఒకటి ఉన్నది ఇక్కడ చీకట్లో ఏదైనా ఉందా అంటే ఏదీ లేదు అనుకూడదు ఎవరైనా ఏదో ఒకటి ఉందండి మన కంటికి అయితే కనపడటం లేదు ఏదో ఉంది ఏముందో మటుకు మనకి తెలియటం లేదు అన్నారు అంతే తెలియని చోట కూడా తెలిసిందే అన్నట్టుగా ఏమీ లేదు అనుకోవడం ఎనివే సుశుప్తిలో మీరు ఉన్నారా ఉన్నారు మీకు సుశుప్తిలో నేను ఉన్నాను అనుభవం కలుగుతుందా లేదా కలుగుతాం నేను ఫలానా అనే అనుభవం కలుగుతుందా లేదు కానీ ఉన్నాను అనే అనుభవం ఉనికి అనుభవం కలుగుతాం పైగా ఇంకొకటి కూడా అనుభవం కలుగుతాం హాయిగా ఉంది ఉంది హాయిగా ఉంది అది కూడా కలుగుతాం ఇంకో అనుభవం కలుగుతుంది ఏమీ తెలియలేదు అనే అనుభవం ఎన్ని అనుభవాలు వచ్చేది మూడు అనుభవాలు వచ్చేది మూడు అనుభవాలు వచ్చాయంటే మరి వెలుగు ఉండకపోతే ఎక్కడి నుంచి వస్తుంది అనుభవం వెలుగు ఉండాలి వెలుగులోనే అనుభవం కలుగుతుంది కాబట్టి సుశుప్తి ఎందు కూడా వెలుగు వస్తోంది ఈ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది ఈ సంఘాతంలో ఒక ముక్క నుంచి వచ్చిందా లేకపోతే బయట నుంచి సంఘాతం కంటే వ్యతిరేక్తమైన సోర్స్ నుంచి వచ్చిందా అంటే అయ్యా జాగ్రత్తని మేము బాగా పరిశీలన చేసి సంఘాత వ్యతిరిక్తమైన జ్యోతి నుండే వెలుగు వస్తుందని నిర్ధారించుకున్నాము దాన్ని బట్టి ఎలా అయితే స్వప్నంలోనూ సంఘాత వ్యతిరిక్తమైన సోర్సే ఉండి వెలుగు ఉంది అని మేము అనుమానం చేస్తున్నామో సుశుక్తిలో కూడా సంఘాత జ్యోతి నుండియే వెలుగు వస్తుంది అని నిర్ధారణ చేసుకున్నాము పెద్ద పెద్ద వేదాంతం అండి పెద్ద పరిశీలన ఆయన సామాన్యమైన కాదు ఇప్పుడు మీకు మూడు అవస్థలు ఉన్నాయి జాగ్రత్త స్వప్న సుశుప్తి అని మూడు అవస్థలు ఉన్నాయి ఈ మూడవస్థలు అలా రొటేట్ అవుతూనే ఉంటాయి చూడండి ఈ మూడవస్థలకి వెలుగు వస్తు వెలుగు మనకి లభ్యమవుతూ ఉండదు లేకపోతే అవస్థలే ఉండవు వెలుగు లేకపోతే అవస్థే ఉండదు ఈ మూడు వెలుగు వస్తుంది ఆ వెలుగు ఒక్కటియే జాగ్రత్త అవస్థ వెలుగు వేరు వస్థలు వెలుగు వేరు సుశూక్తి వ్యవస్థ వెలుగు వేరు అని అనుకోకూడదు ఆ వెలుగు ఒక్కటి నెంబర్ వన్ నెంబర్ టూ ఆ వెలుగు ఈ సంఘాతములో భాగము కాదు సంఘాతము కంటే వ్యతిరిక్తమైన వెలుగు ఇంతవరకు మనం ఏమనుకుంటున్నాం నేనున్నాను అంటే సంఘాతం ఏ మరి సంఘాతానికి వెలుగు ఒకటి ఉందిరా నాన్న ఆ వెలుగు ఎక్కడి నుంచి వస్తున్నాను ఇప్పుడు ఆ వెలుగు గురించి నువ్వు ఆలోచించే సంగాతంలో ఏదో ఒకదానికి ఉండుంటుంది లేదు సంఘాతంలో ఒకదానికి లేదు పోలే సూర్యుడు సూర్యుడు లేనప్పుడు కూడా ఉందా వెలుగు సూర్యుడు ఆ మాత్రం తెలివితేటలు మాకు లేకపోలేదు సూర్యుడు చంద్రుడు ఉన్నాడు కదా చంద్రుడు సూర్యుడు లేనప్పుడు ఉందా వెలుగు ఓన్లీ దీపాలు ఉన్నాయి కదా దీపాలు కూడా లేనప్పుడుందా వెలుగు శబ్దం గంధం అది కూడా లేనప్పుడు ఉంది ఇవన్నీ ఉన్నప్పుడు ఉంది ఇవేమీ లేనప్పుడు కూడా ఉంది మూడవస్థల్లోనూ ఉంది ఆ వెలుగేవుతో తెలుసుకో కాదండి మేము దేవుణ్ణి తెలుసు నీ దేవుడు కూడా ఈ వెలుగేరా బాబు దేవుడు దేవుడంటే వెలుగే వీళ్ళు ఏమనుకుంటారంటే దేవుడంటే మధ్య మాంసమయుడనో లేకపోతే దారుమయుడనో పాషాణమయుడనో అనుకుంటారు ఆ వెలుగు దేవుడు అంటే జ్యోతిర్లింగం అంటే ఏమిటి వెలుగే లింగము రాయి లింగము కాదయా వెలుగు ఆ వెలుగుని మీరు తెలుసుకోండి వెలుదే దేవుడు అదియే మీ స్వరూపము కూడా ఇది మొత్తం పాఠం అంత ఇలాగే ఉంటుంది నేను చిక్కుడి నేను చెప్తున్నా ఈ మాటలే రాబోయే ఆరు మాసాలు నాలుగు మాసాలో ఈ మాటలే మనం రాపాడిస్తూ ఉంటాం ఈ పాఠం అంతా ఈ మూడో పేజీ ఇరవై ఎనిమిదో పేజీ వరకు ఇదే మీ ఓపిక మీకు నాకు ఓపిక ఉండాలి దృశ్యతే చ స్వప్నే జ్యోతిష్కార్య సిద్ధి కాబట్టి జాగ్రత్తలు అంటే వెలుగున్న వ్యవస్థ ఉంది కనుక ఆ వెలుగు ఏదో మైతు చర్చించారు స్వప్నంలో అసలు వెలుగే లేదు అనడానికి వీలు స్వప్నంలో కూడా వెలుగుంటే ఏ పనులు అవ్వాలో అవన్నీ అవుతున్నాయి అలా అనుభవంలో లేదు మీకు ఏమిటి ఉదాహరణకి బంధు సంగమన వియోగ దర్శనం దేశాంతరగమనా దిశ స్వప్నంలో విడు బంధువులను కలుసుకుంటాడు బంధువులతో విడిపోతాడు స్వప్నంలో మామూలుగా జాగ్రత్తలో కలుసుకున్న బంధువులతోటి స్వప్నంలో వియోగం వస్తుంది జాగ్రత్తలో వియోగం వచ్చిన బంధువులతోటి స్వప్నంలో సంయోగం వస్తుంది జాగ్రత్తలో ఎక్కడికి వెళ్ళు తను ఉన్న చోటే ఉంటాడు కానీ స్వప్నంలో ఇక్కడికి అక్కడికి వెళ్ళొస్తూ ఉంటాడు మరి వెలుగుందా వెలుగు లేకపోతే ఆ అనుభవాలన్నీ ఎక్కడ ఉంటాయి కాబట్టి స్వప్నంలో ఇలాంటి అనుభవాలు కలుగుతున్నాయంటే జాగ్రత్తలో కలిగినట్లే కలుగుతున్నాయంటే స్వప్నంలో కూడా వెలుగు ఉన్నది ఆ వెలుగు కూడా ఈ సంఘాతము కంటే వ్యతిరిక్తమైన జ్యోతియే అగురు సుషుప్తాచ ఉత్థానం ఓకే ఒప్పుకున్నామండి జాగ్రత్తలో జ్యోతి ఉన్నది స్వప్నంలో ఉంది సుశుప్తిలో లేదు అంటే సుశుప్తిలో ఉందా లేదా మనం నువ్వు చెప్పు సుసూప్తిలోంచి లేస్తూనే నీ అనుభవం ఎలా ఉందో తెలుసిన సుఖ మహామస్వాప్సం నకించిదవే దిషం ఇది అశ్వాప్ అవే దిషం ఆ శిష్యు ఉంటుంది నేను సుఖంగా నిద్రపోయాను నాకేమీ తెలియలేదు అనే అనుభవం ఉంది కదా ఆ అనుభవంలో మూడు అంశాలున్నాయి ఒకటి నేను అంటే నేను ఫలానాని లేదు కానీ నేనుంది నేను సుఖము ఏమీ తెలియకుందట ఇన్ని అంశాలున్నాయి నేనున్నాను సుఖమున్నది ఏమీ తెలియకపోవడం అనే అనుభవము ఉన్నది ఈ అనుభవములకు కూడా వెలుగు ఉండాలి కాబట్టి సుశుక్తిలో కూడా ఒక వెలుగు అదే వెలుగు సుశుక్తిలో కూడా ఉన్నది ఇప్పుడు చెప్తున్నారు కంక్లూడ్ తస్మాత్ అస్థి వ్యతిరిత్యోతి తస్మాత్ అస్థి జ్యోతి కాబట్టి మేము కంక్లూడ్ చేస్తున్నాం ఏమిటో తెలుసిన వెలుగు ఉంది అస్థి జ్యోతి ఎవటో చెప్పండి వెలుగు కిమతి ఏమిటో చెప్పలేదు ఏమిటో చెప్పడం అంటే శబ్దం అయితే వెలుగని తక్కువని చెప్పాం సూర్యుడు అంటే తక్కువని చెప్తాం ఏమి లేనప్పుడు ఆ వెలుగు ఉంది ఆ వెలుగు ఏమిటో చెప్పండి ఏమీ లేనప్పుడు ఆ వెలుగు ఏమిటో చెప్పడం కష్టం ప్రేమకు ఏదో ఒక వెలుగు ఇప్పుడు వీడు ప్రియు ఒక అమ్మాయిని చూసి ప్రేమిస్తాడు తల్లిదండ్రులు చెప్తారు నేను అమ్మాయిని ప్రేమించాను వాళ్ళు అడుగుతారు నువ్వు ఏమి చూచి ప్రేమించావని అడి అంటే వాడు ఏం సమాధానం చెప్తాడు కిమతి దృష్టి ఏదో ఉంది ఒకటి అది చూచి ప్రేమించాలి నీకేం కనపడిందిరా మాకేం కనపడటం లేదని వెళ్ళాను అంటే వాడేమంటాడు మీకు కనపడడం మీరు కాదుగా పెళ్ళాడాది నేను కదా పెళ్ళాడు నాకు కనపడింది మీకెందుకు కిమపి అంటే అర్థం చెప్పి వెలుగు కిమపి జ్యోతిషి ఎటువంటి వెలుగు తెలిసినా వ్యతిరిక్తం జ్యోతిషి అది చేతుల్లో కాదు కాళ్ళు కాదు పొట్ట కాదు బిండెకాయ కాదు లేవరు కాదు కన్ను కాదు చెవి కాదు మనస్సు కాదు బుద్ధి కాదు అహం కాదు ఈ సంఘాతంలో ఏది కాదు ఉంది సంఘాతము కంటే వ్యతిరిక్తముగా వెలుగు ఉన్నది ఏమి విచారము భాష్యం అంత అందంగా దాన్ని విచారం చేస్తారో చూడండి ఉంది కిం పునస్తత్తు శాంతా వాచి జ్యోతిర్భవతిది తర్వాత మనం కంటిన్యూ చేద్దాం ఆత్మై వాచి జ్యోతిర్భవతి అని అంటున్నారు This time, this time, this <coughs> time. Mm -hmm.